అసలు ఏం జరిగిందంటే యాభై రెండవ అధ్యాయం ఐఏఎస్ గుండె లోతుల్లోంచి మూడు ముఖ్యమంత్రి డాక్టర్ మరి చెన్నారెడ్డి పంతొమ్మిది వందల డెబ్బై ముఖ్యమంత్రి అయ్యారు తర్వాత కొంతకాలానికి చిత్తూరు జిల్లా పర్యటనకు వచ్చారు ఆ జిల్లాలో ముఖ్యమంత్రిగా అది ఆయన తొలి పర్యటన నిర్ణీత కార్యక్రమం ప్రకారం జిల్లాలో పర్యటన ముగించుకొని ఆ రాత్రి పది గంటల ముప్పై నిమిషాల ప్రాంతంలో ముఖ్యమంత్రి తిరుమల చేరుకోవాలి తిరుమల తిరుపతి దేవస్థానాల ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా నేను ముఖ్యమంత్రి గారి భోజనానికి టీవీ అతిథి గృహంలో ఏర్పాట్లు చేసి ఎదురు చూస్తున్నాను అప్పట్లో సంచార ఫోన్లు లేవు చంద్రగిరి పోలీస్ స్టేషన్ దాటితే పోలీస్ వైర్లెస్ సెట్ లో సమాచారం నాకు అందుతుంది రాత్రి తొమ్మిది అయింది పది గంటలు పదకొండు గంటలు పన్నెండు గంటలు ముఖ్యమంత్రి తిరుమలకి చేరలేదు ఏమైనట్లు అర్ధరాత్రి గడిచింది తెల్లవారుజామున మూడు గంటలకు ముఖ్యమంత్రి తిరుమల చేరుకున్నారు నేను ఎదురు వెళ్ళి స్వాగతం చెప్పాను ఆయన కారు దిగుతూనే ప్రసాద్ నాకు ఆకలిగా ఉందయ్యా చిత్తూరులో మీ కలెక్టర్ నాకు సరైన భోజనం కూడా పెట్టకుండా పంపించాడు ఇప్పుడు భోజనం దొరుకుతుందా అని అడిగారు అంతా సిద్ధంగా ఉంది సార్ మీరు బట్టలు మార్చుకుని లోపల వడ్డించేస్తారు అన్నాను మరి నాలుగున్నరకి అభిషేక దర్శనానికి వెళ్ళొచ్చా పర్వాలేదు సార్ ముందు భోజనం చేసేసి తర్వాత స్నానం చేయండి అప్పుడు నేరుగా అభిషేకానికి వెళ్ళిపోదాం కానీ నాకు మనసులో ఒక సందేహం తొలిచేస్తోంది చిత్తూరు కలెక్టర్ చాలా మంచివాడు సౌమ్యుడు సమర్థుడు భోజనం సరిగా పెట్టకపోవటం ఏమిటి మర్నాడు కలిసినప్పుడు ఆ కలెక్టర్ని అడిగాను ముఖ్యమంత్రి అలా అంటున్నాడేమిటి గురు నన్నేం చేయమంటావు బాస్ అసలు రాత్రి భోజనం మీ తిరుమల కొండ మీద నా దగ్గర కాదు కానీ ఈయన ఎక్కడెక్కడ సన్మానాలు ఎడ్ల బళ్ల మీద ఊరేగింపులు చూసుకుంటూ పన్నెండైనా చిత్తూరు చేరలేదు ఎందుకు ఆయన ముందు జాగ్రత్త చర్యగా హార్ట్ కేస్ క్యారియర్ భోజనం నా కార్ పెట్టించి పది గంటల ఆయన ఉన్న చోటుకి వెళ్లి అడిగాను భోజనం చేస్తారా అని ఇదిగో అదిగో అంటూ పదకొండు గంటలకు దారిలో ఎక్కడో గెస్ట్ హౌస్ దగ్గర ఆగారు అంత ఆకలి మీద ఉన్న మనిషి నేను క్యారియర్ విప్పి భోజనం వడ్డిస్తుంటే ఆనందించడం లేదు అభినందించడం లేదు కానీ నా మీద ఒక్కసారిగా విరుచుకుపడ్డారు ముఖ్యమంత్రి క్యారియర్ లో తెచ్చిన భోజనం వడ్డిస్తావా అంటూ నిప్పులు గరికేశారు నలుగురు ముందు ఆ కంఠంలో ఆ మాటల్లో ఆవేదన పెరుగుకింది ఊరుకో గురు మన ఉద్యోగాలే అంత థ్యాంక్ లెస్ జాబ్స్ అంటూ వరడించాను అప్పటి కలెక్టరే ఇటీవల కేంద్ర ఎన్నికల సంఘ సభ్యులుగా నియమితులైన విఎస్ సంపత్ ఇదెందుకు చెప్పానంటే జిల్లా పరిషత్ లో గానీ మున్సిపల్ కార్పొరేషన్లో గానీ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి స్థాయి నుంచి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ పోస్ట్ దాకా ఏ స్థాయిలో పనిచేసినా ఐఏఎస్ఎలకి తమ పాత్ర ఏమిటో చాలా స్పష్టంగా తెలుసు రాజ్యాంగం ఇచ్చిన నిర్వచనాల ప్రకారం తాము పాటించాల్సిన ఔచిత్యం కూడా తెలుసు ఇలాంటి ఏ ప్రజాస్వామిక వేదికలోనైనా విధాన నిర్ణయాలపై చర్చించడం నిర్ణయించడం ఎన్నికైన ప్రజాప్రతినిధుల బాధ్యత ఆ నగరానికి జిల్లాకి రాష్ట్రానికి మంచిది అనుకునే విధానాల రూపకల్పనపై ప్రజాప్రతినిధుల సభలు ప్రతిపాదనలు తీసుకొచ్చి చర్చించేటప్పుడు వాటిని అమలు చేయడంలో సాంకేతిక ఆర్థిక సాధ్య సాధ్యాలను గురించి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఉన్న ఐఏఎస్ అధికారి వివరించేవాడు ఒక్కోసారి పథకం చాలా మంచిదే అయినప్పటికీ ఆర్థికంగా సాధ్యపడకపోవచ్చు లేదా ఒక్కోసారి చట్టపరమైన రాజ్యాంగపరమైన న్యాయపరమైన చిక్కులు ఏర్పడే అవకాశాలు ఉండవచ్చు లేదా అమలులో నియమ నిబంధనలకు విరుద్ధంగా కనిపించవచ్చు ఇటువంటి అవకాశం ఉన్న సందేహాలని చిక్కుల్ని వివరించే బాధ్యత చీఫ్ ఎగ్జిక్యూటివ్ గా వ్యవహరిస్తున్న ఐఏఎస్ దే రెండు రెండున్నర దశాబ్దాల క్రితం వరకు ఐఏఎస్ల పాత్ర ఇది ఇప్పుడైనా ప్రజాస్వామిక సూత్రాల ప్రకారం పాత్ర ఇంతే ఐఏఎస్ అధికారుల పాత్రకు ఒక అర్థం ఉంది ప్రజాప్రతినిధుల వేదిక తీసుకునే నిర్ణయం వచ్చే పేరు ప్రఖ్యాతులు ఆయా వేదికే దొక్కుతాయి కానీ వాటిని అమలు చేయడంలో ఎదురయ్యే ఆర్థిక న్యాయ సమస్యలను ఎదుర్కోవాల్సిన వ్యక్తి మాత్రం చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఒకడే ఒక విధాన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఎవరన్నా ఒక ప్రజా ప్రయోజన వ్యాఖ్యాని కోర్టులో వేస్తే దాని గురించి కోర్టు చుట్టూ తిరగాల్సిన వ్యక్తి ఆ చీఫ్ ఎగ్జిక్యూటివ్ మాత్రమే ఆ జిల్లా పరిషత్ చైర్మన్ కానీ ఆ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ కానీ కోర్టుకు పోనక్కర్లేదు రాష్ట్ర స్థాయిలో కూడా ఆ బాధ్యత చీఫ్ సెక్రటరీదే అందుకే ఇలాంటి ప్రజాప్రతినిధుల వేదికల్లో చీఫ్ ఎగ్జిక్యూటివ్గా పనిచేసేప్పుడు ఐఏఎస్ చాలా మెలకుతో వ్యవహరించాల్సి వచ్చేవి కానీ ఇటీవల సంవత్సరాల్లో అనేక మార్పులు వచ్చేసాయి రాజకీయ వాతావరణం మారిపోయింది ఒకప్పుడు ప్రజాప్రతినిధుల వేదికకి మార్గదర్శిగా వ్యవహరించిన చీఫ్ ఎగ్జిక్యూటివ్ల పాత్ర కేవలం విధాన నిర్ణయాలను అమలు చేసే ఎగ్జిక్యూటివ్ మారిపోయింది తాము చెప్పింది చేసే ఎగ్జిక్యూటివ్లు కావాలనే రాజకీయ నాయకులు తమకు భద్రత పోస్టులు కావాలనుకునే ఎగ్జిక్యూటివ్లు పెరిగారు నిర్ణయాలు మేము తీసుకున్నా వాటిని అమలు చేసి తీరాల్సిన పాత్ర మాత్రమే మీది అంటూ ఎగ్జిక్యూటివ్లను శాసించే ధోరణి కొత్త తరం రాజకీయ నాయకుల్లో పెరుగుతూ వస్తోంది దీనికి తోడు ప్రజల మెప్పు కోసం బహిరంగ వేదికల మీద అధికారుల లోపాలను ఎత్తి చూపించే కొత్త సంస్కృతి రాజకీయ నాయకుల్లో పెరుగుతూ వస్తోంది ఒకసారి ఏమైందంటే పంతొమ్మిది వందల పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం దగ్గర యనమదుర్రు డ్రైన్ పొంగింది చాలా మంది కుట్టుకుపోయారు కొంతమంది చనిపోయారు కొల్లేరుని సముద్రంలో కలిపే ఈ డ్రైన్ పొంగటం అసాధారణమైన విషయం డ్రైన్ పొంగుతున్న సమయానికి జిల్లా కలెక్టర్ ఏలూరులో ఇరిగేషన్ కు సంబంధించిన జిల్లా స్థాయి కమిటీ సమావేశంలో కూర్చున్నారు నిబంధనల ప్రకారం ఆ సమావేశం జిల్లా కలెక్టర్ మాత్రమే అధ్యక్షత వహించాలి అందుకని కలెక్టర్ హుటాహుటను వెళ్లి సహాయ కార్యక్రమాలు పర్యవేక్షించవలసినదిగా జాయింట్ కలెక్టర్ని ఆదేశించారు జరగాల్సిన ప్రాణ నష్టం జరిగిపోయింది పత్రికల్లో పతాకా శీర్షికల్లో వార్తలు విమర్శలు మర్నాడు ఇద్దరు మంత్రులు ఈ ప్రమాదం ఎలా జరిగిందో చూడాలని భీమవరం వెళ్లారు వాళ్ల కోసం ఒక లాంచీ పెట్టారు లాంచీలో ఆ మంత్రులు కొందరు స్థానిక నాయకులు పత్రికా విలేఖరులు ఎక్కారు జిల్లా కలెక్టర్ వివరిస్తున్నారు అక్కడున్న ఒక మంత్రి భవనం వెంకట్రామ్ కి ఆగ్రహం పెళ్లుబ్బికింది ఆ లాంచీలోనే పత్రికల స్థానిక కార్యకర్తలు చూస్తుండగానే కలెక్టర్ను బటుకు ఎడా పెడా దులిపారు తాను ఎందుకు సమావేశాన్ని రాలేకపోయి జాయింట్ కలెక్టర్ని పంపానో కలెక్టర్ వివరించిన కొద్దీ ఆ మంత్రి కోపం పెరిగిపోయింది అందరూ చూస్తుండగానే బాధ్యత రాహిత్యం అసమర్థ పాలన జ్ఞానం లేకపోవడం ఒకే రపరుషమైన పదాలతో కలెక్టర్ నిందించారు అంత బహిరంగంగా దుమ్మెత్తు పోస్తున్న మంత్రిని ఒక రాజకీయ నాయకుడు స్థాయికి ఎదిగి ఎదిరించే తత్వం వాంఛనీయం కాదు కనుక కలెక్టర్ సంయమనం పాటించక తప్పలేదు పైగా ఆ సందర్భం కూడా చాలా దురదృష్టకరమైంది ఇదంతా మర్నాడు పత్రికల్లో వచ్చింది మరోసారి విశాఖపట్నంలో పంతొమ్మిది వందల కొత్త ముఖ్యమంత్రి చెన్నారెడ్డి తొలి పర్యటనకి వచ్చారు నాలుగైదు తోట్ల ప్రారంభోత్సవాలు చేశారు చివరిగా సర్క్యూట్ హౌస్ లో స్థానిక నాయకులు కార్యకర్తలతో కూర్చుని దర్బార్ నడుపుతుంటే పత్రికా విలేకరులు ఆయనకు ఫిర్యాదు చేశారు పోలీసులు తమ పట్ల ఆ రోజు చాలా దురుసుగా ప్రవర్తించారని ముఖ్యమంత్రి పాల్గొన్న ఏ కార్యక్రమంలోనూ అనుమతించకపోగా చొక్కాలు పట్టుకుని గుంజటం వంటి చర్యలకు పాల్పడ్డారన్నది వాళ్ల ఆరోపణ ముఖ్యమంత్రికి ఆగ్రహం కట్టలు తెచ్చుకుంది ఎవరయ్యా అక్కడ పోలీస్ కమిషనర్ అంటూ కేకలేశారు క్షణాల్లో కమిషనర్ ఆయన ఎదురుగా నిలబడి శాల్యూట్ చేశారు ఆ కమిషనర్ అలాగే నిలబెట్టి ముఖ్యమంత్రి తన ఆగ్రహాన్ని అంతా కుమ్మరించారు మేం పర్యటనకు వస్తున్నప్పుడు పత్రికల వారు ఉండి తీరాలని తెలియదా వాళ్ళని ఆపెట్ట గొప్పవాళ్ళ మీ పోలీసులు ముఖ్యమంత్రి పర్యటనలో పత్రికా విలేఖరులు ఉండటం ముఖ్యమంత్రి ఏం కమిషనర్వి ఇలా సాగింది చెన్నారెడ్డి గారి ఆగ్రహ ప్రవాహం దాదాపు యాభై మంది పార్టీ కార్యకర్తలు డజన్ పత్రికా విలేఖరుల ముందు సిటీ పోలీస్ కమిషనర్ నిలబెట్టి ముఖ్యమంత్రి మారు మాట్లాడనీయకుండా హెచ్చరికలు చేస్తుంటే ఎదురు చెప్పలేని నిస్సహాయస్థితి ఆ కమిషనర్ కారణం పత్రికల పట్ల కిందిస్తాయి స్థాయి అధికారులు ఆ రోజు పర్యటనలు అనుచితంగా ప్రవర్తించడం ఆయన ఆదేశాల ప్రకారం జరగలేదు అసలు ఏం జరిగిందో ఎంత జరిగిందో కూడా అతనికి పూర్తిగా తెలియదు కానీ బాధ్యత నుంచి తప్పించుకోలేడు అలాగనే ముఖ్యమంత్రిని ఎదిరించి తమ సిబ్బంది తొందరపాటును సమర్థించుకోలేడు సివిల్ సర్వెంట్ల స్థితిగతులు ఎంత మారిపోయాయో స్పష్టంగా తెలియాలంటే ఒకసారి పంతొమ్మిది వందల యాభై దశకంలోకి సంజీవ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో చిత్తూరు వెళ్లారు అప్పటికి ఆ జిల్లా కేంద్రంలో ఉన్న ఒకే ఒక మంచి అతిథి భవనం రహదారులు భవనాల శాఖ వారి సంజీవ రెడ్డి గారికి ఆ అతిథి భవనంలో కాక వేరే ఇంకెక్కడో బస్సు ఏర్పాటు చేశారు జిల్లా కలెక్టర్ బీకే రావు సంజీవరెడ్డి అక్కడ దిగి దిగడంతోనే కలెక్టర్ను పిలిపించి ఆగ్రహం వ్యక్తం చేశారు ఆర్ఎండ్ బి గెస్ట్ హౌస్ ఇలాంటి చోట విడిది ఏర్పాటు చేశారేమిటి ఆ గెస్ట్ హౌస్ రాజాజీ గారికి కేటాయించాం సార్ ఆయన నిన్నటి నుంచి అక్కడే ఉన్నారు సంజీవ రెడ్డి గారి కోపం పెరిగిపోయింది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నేను క్యాంపు వస్తుంటే నా కాకుండా ఆ గెస్ట్ హౌస్ని రాజాజీకి ఇలా కేటాయిస్తారు హౌ డేర్ యూ క్షమించాలి సార్ ప్రోటోకాల్ ప్రకారం ముఖ్యమంత్రి హోదా మాజీ గవర్నర్ జనరల్ హోదా చాలా ఎక్కువ సార్ రాజాజీ గారికి ఆ హోదాలోనే ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది ఒక సివిల్ సర్వెంట్గా ప్రోటోకాల్ పాటించాల్సిన నా విద్యుక్త ధర్మాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు భావిస్తున్నాను సంజీవ రెడ్డి గారు మారు మాట్లాడలేదు ఈ సంఘటన గురించి నా సీనియర్లు చాలా చెప్పారు అప్పటికి ఇప్పటికీ ఎంత తేడా ఇటీవలి కాలంలో వస్తున్న పరిణామాలతో రాజకీయ పదవుల్లో ఉన్న శక్తి ఎలా పెరుగుతోందో అభద్రతా సర్వీసుల్లో ఉన్న సివిల్ సర్వెంట్స్కి బోధపడుతూ వచ్చింది ఈ వాతావరణం వాళ్ళని కూడా రాజకీయాల్లో చేరేలా ప్రోత్సహిస్తూ వచ్చింది లాంచీ సంఘటనలో ఉదహరించిన అప్పటి పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ కూడా రెండు వేల ఒక రాజకీయ పార్టీలో చేరారు జాతీయ స్థాయిలో ఇలా సివిల్ సర్వీసుల్ని వదిలిపెట్టి రాజకీయాల్లోకి వచ్చిన వాళ్లు రెండు దశాబ్దాల క్రితం వరకు చాలా తక్కువ మణిశంకర అయ్యర్ యశ్వంత్ సిన్హా శ్రీమతి మీరాకుమార్ వగరాలను వేళ్ల మీద లెక్కించవచ్చు కానీ ఇటీవల కాలంలో ఈ సంఖ్య పెరిగింది పంతొమ్మిది వందల తొంభై ఒకటిలోనే ఆంధ్రప్రదేశ్లో హోం సెక్రటరీ పోస్టులో ఉండగానే రాజీనామా చేసి ఎన్నికల్లో దిగిన పివీ రంగయ్య నుంచి గత ఏప్రిల్లో జరిగిన ఎన్నికల్లో పోటీ చేసినా పోటీ చేయాలని యత్నించిన దాదాపు డైద్యూ ఐఏఎస్ ఐపీఎస్ల దాకా రిటైర్ అవుతూనే రాజకీయాల్లోకి దిగే సివిల్ సర్వెంట్ సంఖ్య పెరుగుతూ వస్తుంది ఎందుకని రాజకీయ శక్తిగా ఇడిగితేనే తప్ప చాలా పనులు సాధించలేం అన్న భావన క్రమంగా బలపడుతోంది ఉదాహరణకి ఒక జిల్లాలో ఒక ఆలయం ఉంటుంది ఆలయానికి ఆదాయం బాగా ఉంది కనుక ఒక ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ని దేవాదాయ శాఖ నియమిస్తుంది ఆ ఆలయానికి ధర్మకర్తల సంఘం లేకపోతే దేవుడికి నిత్య ధూప దీప నైవేద్యాలు సక్రమంగా జరగకపోయే ప్రమాదం ఉంటుందని భావించి దేవాదాయ శాఖ పరిధిలోకి వచ్చే ప్రతి ఆలయానికి ధర్మకర్తల సంఘాన్ని నియమించాలని చట్టంలో నిర్దేశించబడింది దైవభక్తి ఉండాలి స్థానికంగా పెద్ద మనిషిగా గుర్తింపు ఉండాలి ఇలాంటి కొన్ని మంచి లక్షణాలు ఉన్న వాళ్ళనే ధర్మకర్తలుగా నియమించాలని ఉంది కానీ క్రమంగా దేవాలయ ధర్మకర్తల సంఘాలు కూడా రాజకీయ పునరావాస క్షేత్రాలుగా మారిపోయి అధికార పార్టీ కోసం పనిచేసే వారిని మాత్రమే వాళ్ళ యోగ్యతతో నిమిత్తం లేకుండా పరిస్థితి చాలా సందర్భాల్లో జరుగుతోంది ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అక్కడ కొనసాగేది లేనిది ఆ ధర్మకర్తల సంఘానికి అతనికే మధ్య ఉండే సంబంధాల నాణ్యతను బట్టి నిర్ణయం అవుతోంది అంటే ధర్మకర్తలని వాళ్ళ మంచి చెడుల్ని బట్టి సిఫార్స్ చేసి అధికారం దేవాదాయ కమిషనర్గా ఉండే ఐఏఎస్ అధికారం చేతుల్లోనూ నియామకాన్ని నిర్ధారించే అధికారి రెవెన్యూ శాఖ కార్యదర్శిగా ఉండే ఐఏఎస్ చేతుల్లోనే ఉండటం అన్నది కేవలం నామ మాత్రమైపోయింది అధికారాలుంటాయి కానీ వాటిని వినియోగించే విచక్షణాధికారం చాలా సందర్భాల్లో రాజకీయ భాషల చేతుల్లో ఉంటుంది స్వతంత్రంగా వ్యవహరించి ఏదో చేయాలని తాపత్రయపడి చేసేవాళ్లు ఉన్నారు మొండిగా అలా చేసి రాజకీయ భాష అసంతృప్తికి గురై టర్మ్ పూర్తి కాకుండానే బదిలీ అయిపోతున్న వాళ్ళు ఉన్నారు మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల సంస్థలో నేను డైరెక్టర్ జనరల్గా ఉండగా ఐఏఎస్ ఐపీఎస్ల అధికారుల కోసం పునశ్చరణ కార్యక్రమాలు నిర్వహించినప్పుడు ఇలాంటి పరిస్థితుల్ని వాళ్ళు ఏకరువు పెట్టేవారు ఒక్కొక్కడిది ఒక్కో రకం అనుభవం ఒక్కోసారి ఇద్దరు రాజకీయ భాష ప్రచిన్న పోరాటంలో ఐఏఎస్లు సమజలైపోతుంటారు సర్వీసులోకి వచ్చేటప్పుడు ఉండే ఉత్సాహం తాపత్రయం దీక్ష విశ్వాసం సర్వీస్ పెరుగుతున్న కొద్ది క్రమంగా సడలిపోయేలా వ్యవస్థ మారిపోతుంది అలా సడలటానికి కారణం అధికారులు ఒక పనిచేసేటప్పుడు ఫలితం ఎలా ఉండాలో ఊహించి ఆశించటం ఆశించిన దానికి అనుగుణంగా ఫలితం లేకపోతే కారణాలు ఎత్తుకోవడం రాజకీయ భాషలను నిందించడం లేదా కంది సిబ్బందిని నిందించడం నేను మర్రి చెన్నారెడ్డి సంస్థ నుంచి బయటకు రావడానికి కొన్ని మాసాల ముందు జరిగిన ఒక శిక్షణ వీడ్కోలు కార్యక్రమంలో కొంతమంది అధికారులు పాలనాపరమైన రాజకీయమైన అనేక ఇబ్బందుల గురించి మాట్లాడినప్పుడు నాకు తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేసినప్పటి నా అనుభవాలు గుర్తుకొచ్చాయి అదే చెప్పాను నాకు తెలిసిందే వేదం కాదు కానీ నాకు తెలిసింది కూడా మీకు ఉపయోగపడవచ్చు ఏ తో ఏ ప్రమాణాలతో ఈ సర్వీసులోకి వచ్చామో ఆ ప్రయోజనం కోసం నిరంతరం పనిచేస్తూనే ఉండాలి ఉంటాం మనం ఎంత మంచి సలహా ఇచ్చినా బాస్ వినలేదనో దాన్ని సవరించారనో సరిగ్గా అమలు చేయలేదనో చేసింది గుర్తించలేదనో ఇలాంటి అసంతృప్తి మనం కలగడానికి కారణం మనం చేసే పని వల్ల కలిగే ఫలితాన్ని మనకిష్టమైన విధంగా ముందుగానే ఆశించి ఉండటం ఆశాభంగం కలిగినప్పుడు అసంతృప్తికి నైరాస్యానికి గురవుతున్నాం లక్ష్యానికి కట్టుబడి పనిచేయాలి సివిల్ సర్వీసుల్లో నలుగురు మెచ్చుకుంటే పొంగిపోయి అహంభావాన్ని పెంచుకోవడము పనికిరాదు ఆశించినట్లు జరగలేదని భంగపడటము పనికిరాదు ప్రజాస్వామిక వ్యవస్థలో మనం సామాజిక స్పృహ బాధ్యత కార్యనిర్వాహకులం మాత్రమే మన విధిని మనం నిర్వర్తించాలన్న కాంక్షే మనకు ఉండాలి తప్ప ఫలితాన్ని కూడా శాసించాలన్న ఆరాటం ఉండకూడదు